లో ఉన్న ఆకాశంలో ఉన్న శబ్ద గుణకం శబ్దా నీకు తెలియబడితే ను యోగివి నిర్ణయం సరి సరిపోతుందండి అన్నా జ్ఞానానికి సరిపోదండి అన్నా ఇది ముక్తికి మోక్షానికి చాలదండి ఈ శబ్దాన్ని ఆధారంగా చేసుకుని నువ్వు ఎక్కడి దాకా వెళ్ళాలి ఈ పంచ కూడా అలాంటి శబ్దమే ఉంది అలాంటి ప్రతిస్పందనలే ఉన్నాయి అలాంటి స్పందనలు ఉన్నాయి అంటే ఈ ప్రపంచంలో భూమి చుట్టూతా ఉన్న ఆకాశం భూతాకాశం అయితే ఆ భూతాకాశంలో కూడా శబ్దతనం మాత్రమే ఉంది జాగ్రత్తగా గమనిస్తే ఇది మనం సోనార్ సిస్టమ్ అంటా అంటే సముద్ర గర్భంలో లోతులు కొలవాలన్నా కూడా ఆ సోనార్ సిస్టమ్ వాడతాం అలాగే ఆకాశంలో వెళ్ళే విమానాలు కూడా శబ్దవేగం కంటే ఎక్కువ వెళుతున్నాయా తక్కువ వెళుతున్నాయా అనే దాన్ని బట్టి కూడా చెప్తాం అలాగే మన లోపల ఏమైనా పొట్టలోపల స్కానింగ్ చేయాలనుకోండి అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటాం అక్కడ కూడా శబ్ద శబ్దాన్నే పంపిస్తాం జాగ్రత్తగా ఈ శబ్ద తరంగాలని మనం వాడుకోవడం మానవుడు పరిణామకాలంలో ఆధునిక విజ్ఞానంలో బాగా వాడుకుంటాం సూపర్ సానిక్ విమానం అంట సూపర్ సానిక్ అంటే శబ్ద వేగం కంటే తొందరగా వెళ్ళగలిగేటటువంటి విమానం సూపర్ సానిక్ ఇట్లా జాగ్రత్తగా మనం గమనిస్తే ఆధునిక విజ్ఞానాన్ని ఈ శబ్ద విజ్ఞానాన్ని బాగా వాడుకొని ఒకప్పుడు యోగులు కూడా ఇలాంటి శబ్ద విజ్ఞానాన్ని వాడుకున్నారు మహర్షులు కూడా ఇలాంటి శబ్ద విజ్ఞానాన్ని వాడుకున్నారు వాడుకుని వాళ్ళు ఏం చేశారు ఈ శరీరంలో ఉన్నటువంటి శబ్దమైనటువంటి అనాహత శబ్దాన్ని పంచభూతాలలో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్న శబ్దాన్ని సింక్ చేయటం మొదలు పెట్టారు ఒకే ఆ ఏమంటారు దాన్ని సింక్ చేయటం అంటే సమన్వయం సమన్వయీకరణ అంటేనండి సింక్ అంటే అదేనా ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీలో మ్యాచ్ చేయడానికి ట్రై చేశారు ట్రై చేస్తే మన రేడియో ఎలా మోగుతుంది సేమ్ ఆ రేడియో అక్కడెక్కడో శబ్ద తరంగాలను విడుదల చేస్తారు ఆ విడుదల చేసిన శబ్ద తరంగాలు ఆకాశంలో వాయువు ద్వారా ప్రతిఫలిస్తాయి ఇక్కడ దాకా మన ఇంటికి యాంటనా ఉంటుంది ఆ యాంటనాలో రేడియో ద్వారా మోగుతూ ఉంటాయి నిస్తంత్రి విధానం ఒకప్పుడు తంత్రి విధానమే ఉండేది తర్వాత నిస్తంత్రి విధానం ఇప్పుడు మనం చాలా అడ్వాన్స్డ్ అసలు స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ ఇంటర్నెట్ లో అసలు ప్రపంచం అంతా మనం అమెరికా అయినా మన ఇంట్లోనే ఉంది ఆఫ్రికా అయినా ఉంది ఆస్ట్రేలియా అయినా సో ఇట్లా ఈ నిస్తంత్రి విధానంలో చాలా ఆధునిక విజ్ఞానం పురోగమించింది ఒకప్పుడు ఈ నిస్తంత్రి విధానానికి శరీరాన్ని యాంటనా వాడేవారు మా చిన్నప్పుడు ఒక మా ఒక రేడియో ఉండేది ఆ రేడియో పలకాలి అంటే ఏం చేయాలంటే చేత్తో పట్టుకుని దానికి యాంటనా ఉండదు యాంటనా పలికే వీక్ గా ఎక్కడెక్కడో సిలోన్ తరంగాలు వగేరాలు ఏదన్నా ఒక పలానా జనాలనుకోండి రేడియో తరంగాలు వచ్చేవో అప్పుడు చేతితో పట్టుకుని కనుక అటు ఎక్కడన్నా బయట ఆ మూలో చెట్టు కింద నిలబడితే ఆ రేడియో పలికేసి ఎలా పలుకుతుంది అంటే శరీరమే ఒక ఆంటన మన శరీరం కూడా అంటనండి మన శరీరం కూడా ఆ తరంగాలను స్వీకరిస్తుంది సో మనమే అప్పుడు అంటనాగా పనిచేసే అప్పటికి యాక్చువల్గా రేడియోకు ఉన్న యాంటనా కంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆ శబ్ద తరంగాలను గ్రహించగలిగే శక్తి ఉన్నటువంటి యాంటనా బలవత్తరమైంది అనమాట అందువల్ల బయటికెళ్ళి నిలబడగానే తక్కువ శరీరానికి ఆ తరంగాలు క్యాచ్ అయ్యి అది రేడియోకి అందుకుని రేడియో టోగటం అది సో మన శరీరం యాంటనానే కాబట్టి మనకు తెలియదు మనం ఎప్పుడు ప్రయోగించలేదు కాబట్టి అలా ప్రయోగించారు మహర్షులు ప్రయోగించి ఏం చేశారంటే ఈ శరీరాన్ని యాంటనాగా వాడి ఈ శరీరంలో ఉన్న శబ్ద తరంగాన్ని గనక శరీరం అంతటా నింపేటట్లుగా ఈ అనాహత శబ్దాన్ని గనక ఉత్పత్తి చేసి ఈ శబ్దాన్ని అక్కడ భూతాకాశంలో వ్యాపకమై ఉన్నటువంటి శబ్దాన్ని రెండింటిని ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేస్తే ఏమైనా సాధించవచ్చు అని ఆలోచించారు ఈ శబ్ద తన్మాత్ర మీద ప్రయోగాలు చేసినటువంటి మహర్షులు వీళ్ళు జాగ్రత్తగా ఆ వాళ్ళు రాశారు కొన్ని చేస్తారు అలా రకరకాల సాధనలు చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి సరే ఏ మహర్షులు ఏం సాధన చేస్తే ఆ రకమైన ఉపనిషత్తులు ఆ రకమైన శాస్త్రాలు చెప్పుకొచ్చారు ఇలా ఈ శబ్ద తన్మాత్రను ఎవరైతే అనుసంధానం చేశారో వాళ్ళకి ఒక రకమైన విజ్ఞానం ఆ విజ్ఞానం ద్వారా ఆకాశం యొక్క ఆవరణ ఆకాశం యొక్క ఆవరణను మనం దాటలేమా ఎంతసేపటికి ఈ భూతాకాశ పరిధిలోనే ఉండాలా ఇంకా అవతలకి వెళ్ళలేమా అనుకున్నారు అలా వెళ్ళిన వాళ్ళు మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఇలా ఇలా ఈ రెండింటిని మ్యాచ్ చేసిన వాళ్ళు ఒక ఉన్నారు ఆయన విశ్వామిత్రుడు ఆయన పేరే అందుకని విశ్వామిత్రుడు పెట్టాడు విశ్వానికి మిత్రుడు వంటి ఏం చేశాడు అంటే ఈ శబ్ద తన్మాత్రాన్ని ఒకే ఫ్రీక్వెన్సీ మీద మ్యాచ్ చేసి సాక్ష ఇవాళ్ళు అన్ని చోట్ల గాయత్రి అలంకారం ఇస్తారండి నిన్న బాలాత్రి నేడు గాయత్రి ఆ ఈ గాయత్రిని అనుసంధానం చేసేటటువంటి వాళ్ళు అందుకే ఇరవై నాలుగు అక్షరాలు ఉన్నాయి అందులో ఆ ఇరవై నాలుగు